చేస్తారట స్వరాజ్ బ్రదర్ చేస్తారు ప్రార్థన నైనా ప్రభా నీ ఫామ్ లోకి వెళ్ళేస్తూ దేవాయసప్రభ దేవాయస్మ ఉదయకాల నుంచి ఇప్పటి వరకు కాజు కాపాడు దేవాయసింహ ప్రభా మమ్మల్ని సజీలకలు దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా నీకే విలా స్తోత్రాలు మా ప్రభా దేవాయసే మా ప్రభా ప్రతి అడుగు అడుగునా దేవాయసం మా ప్రభ నీ నామస్మరణంతో మేము జీవిస్తున్న దాన్ని స్తోత్రం మా ప్రభా దేవాయసే మా కాచి కాపాడి దేవ ఇంతవరకు తెచ్చిన దాన్ని స్తోత్రం మా ప్రభా కే గ్రూప్ ప్రతి ఒక్కరు దేవాయస ప్రభా నేను విశ్వాసం ఉంచి దేవ ఇక్కడి వరకు బతుకున్నారంటే నీ యొక్క దయనే మా ప్రభా దేవ ప్రతి ఒక్కశక్తిని క్రీస్తును ఒక గర్తించే దేవాయసే మా ప్రభావ మమ్మల్ని మా ప్రేర్స్ ని వరకు తెచ్చిన దాన్ని స్తోత్రం మా మా ప్రభా సిక్స్టీన్ హండ్రెడ్ ఏబో అనే దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవ ఈ రోజు వాక్యంలో మాట్లాడుచుండగా పాటతో దేవ మిమ్మల్ని గనపరుస్తుండగా దేవాయస్మ ప్రతి నామం నీకే చెందిన గాక దేవాయసమా ప్రభావ అడుగులో దేవాయశం మాతో ఉన్నదాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ స్మరించి దేవాయస్మ ఇంతవరకు వచ్చిన బట్టి స్తోత్రం మా స్తోత్రం దేవాయసీమా ప్రభావ ఎక్కడ ఉన్నాడు దేవాయస్మ ప్రభావం స్మరించే భాగ్యం మాకు దయచేసిన స్తోత్రం మా ప్రభా దయచేసి దేవాయసీమా మీరే సాయం చేసిన స్తోత్రం మా ప్రభా దేవాయస్మ ప్రభావ ఎపిసోడ్ లో దేవాయసీమా ప్రభావం దేవ భద్రంగా ఉంచి దేవాయస్మరు జ్ఞానం చేత మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం మా మా పాట అయ్యేందు దేవాయసం వాక్యం ఏండి మా ప్రభా ఎటువంటి అలజల్ ఎటువంటి డిస్కనెక్ట్ కాకుండా ప్రతి ఒక్క సార్వారు నుంచి విడుదల పొందాలా మా ప్రభావ ప్రతి ఒక్కటి మంచి దేవాన్ని దయచేస్తారని దేవాయసం మా ప్రభావ త్వరగా రాబోతు నే స్క్రిస్ పెట్టున్నాం తండ్రి థ్యాంక్ యూ సిస్టర్లాడన్నా సుజాత మీరు పాడవాడనే అక్క గెస్ట్ యూజర్ పాడట్లేదా ఆయన లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ వచ్చండి ఒక నిమిషం ఆగండి అప్ప గెస్ట్ యూజర్ మీరు పాట పాడండి పాట పాడతారా సిస్టర్ ప్రైజ్లా మీరు పాట పాడతారా బ్రదర్ ఆ పార్త బ్రదర్ పార్త సిస్టర్ నా వాయిస్ మంచి వస్తుందా వస్తుంది బ్రదర్ ఆరాధన ఉందా ఉన్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమా నాయ ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నాయ ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నాయసుని ప్రేమ మరువలేనిది నాయసుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమా ఇహలోక ఆశలతో అందురాలు నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోక ఆశలతో అందురాలు నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లనిశ్వరముతో నను పిలచి చల్లని స్వరముతో నీవు నన్ను పిలచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమా ప్రేమా ప్రేమా నాయసు ప్రేమ ప్రేమా ప్రేమా నాయసు ప్రేమ నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ దురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి దేవా ీ శిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి దేవా మరణపూముళ్లను విరిచిన దేవా మరణపూముళ్ళును విరిచిన దేవా నీ జీవమును సిగిన నీ ప్రేమ మధురము ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా దురమైనది నా యేసు ప్రేమా మరుపురానిది నా తండ్రి ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమా మరుపురానిది నా తండ్రి ప్రేమా మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకు వాక్యాన్ని అందిస్తారు మీరు వాక్యంలోకి నడిపించండి బ్రదర్ మిస్తూ ప్రభా పరిశున్ని దీవాన్ని ఈ దినం కాచి ప్రభా మీ కిరుపుల భద్రపరిచి నా దీవాన్ని పరిశుతాత్వం నడిపించడానికి పొందాలి ప్రతి దినం పరిశుధాత్మ నడిపి మీ ఇస్తున్నాడు ఇప్పుడు పరిశుధాత్మ నడిపి తెచ్చేయండి మా స్వబుద్ధి తొలగించి మా ప్రాంతం తప్ప అధికారం మీకు ఇస్తున్నాం ప్రభ మీరు వాక్యం దాని తనక మా ఆత్మని వినగల చెవదని సమస్తం ప్రభ గ్రహించగల శక్తి తెచ్చని పరిశుధాత్మ సహాయం చేయండి సైత బంధించి నా దీవానికి సొంతం చేస్తాం అనేకలకు మేము శిష్యులు చేయాలా నా దీవానికి సొంతం వాక్యం ద్వారా మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం చేసి నాది ఇన్న వాక్యం అవుదంలో భద్రపరిచి ఉనీస్తున్న ప్రసమీన్ ఆ మీన్ ఆ మీన్ సార్ మనం చూసాం ఎక్స్పోర్డేస్ ఎయిటీన్ చాప్టర్ చూద్దాం నిర్మాకాండం సంగతి నిజాని రాజకుడును మోసే మామ ఆయన ఇద్దరు వినినప్పుడు నిర్గమకాండ ప్రజలైన ఇజ్రేలకు చేసిన జనత యుహో ఇజ్రేయులకు ఇజ్రేయుల ఐగుప్తు నుండి వెలుపల్లికి రప్పించిన సంగతి విద్యాను ఆర్జకుడునుషి మామైన ఇత్రను విన్నప్పుడు ఇక్కడ చదువు చెప్ ఫస్ట్ నుంచ్రదర్ ఫస్ట్ నుంచి దేవుడు మోసయకును తన ప్రజలైన ఇస్రాయిళ్లకు చేసినదంతయు ఇక్కడ చూస్తారు తన దేవుడు మోసయకును తన ప్రజలకు కలిగినట్టు ఇంకేమో ఇక్కడ తన ప్రజలైన ఇస్రాయేళ్లకు చేసినదంతయు తనకు ఇజ్రాయల్ తన ప్రయోజకులు చేసినట్టు యోహో ఇస్రాయేల్లను ఐగుప్తు నుండి వెలు వెలుపులకి రప్పించిన సంగతియుహోవా ఐగుప్తు ఇజ్రాయల్ పేరు రప్పించినప్పుడు విద్యాను యాజకుడును మోసే మామయ్యైన ఇత్ర వినినప్పుడు మోసే మామ ఇత్ర వినినప్పుడు మోసే మామయ్యైన ఆ ఇత్ర మామ ఇత్రను తన యుద్ధకు పంపబడిన మోసే భార్య సిఫారాను ఆమె ఇద్దరు కుమారు తోడుకొని వచ్చును తన మోషే వారం పంపినప్పుడు తన మళ్ళీ అక్కడ మోసే మామ అయిన ఆ ఇత్ర తన యుద్ధకు పంపబడిన మోసే తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిఫారాను మోసే భార్య అయిన తన ఇద్దరు కుమారును తోడుకొని వచ్చును మనది ఇక్కడ చూస్తే మోసకు ఇద్దరు కుమారు భార్య పేరు సిపోరా ఇద్దరు కుమార్ అప్పుడు ఈ మామ మెధాని అంటే యాదకుడునా మోసే ఒక మామ ఈ మెధాని కంటే మనం చూస్తాం మనం ఒక యాదకుడునా అంటే ఒక పుజారినా అయితే దాని బిడ్డకు చేసుకున్నాడు ఈ మోషే మోసే చేసుకొని అయితే ఆయన పంపినూడకం కింద అతడు అన్ని దేశములలో అతను అన్ని దేశంలో నేను పరదేశి అనుకొని అలా ఇక్కడ ఏమంటే నేను అన్ని దేశంలో పరదేశ మనం మీ లోకంలో అన్ని దేశంలో మనం కనుక వారిలో ఒకనికి గేషము అని పేరు పెట్టను అలా నేను అన్ని దేశం ఏం పెట్టినట్టు గేషం అని పేరు పెట్టాను ఇంకా పేరు ఒక పేరు రాదరిని నా తండ్రి దేవుడు నా తండ్రి దేవుడు నాకు సహాయమై నాకు సహాయమై ఫరోకత్తి వాత నుండి నన్ను తప్పించిన అనుకుని అలా ఫరోతి వాత నుండి నన్ను తప్పించినని రెండో వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను అలా రెండోజర్ పెట్టిన ఇక్కడ చూస్తే గమనించే మోషే తన ప్రజలకు దేవుడు చేసినాడు ఆయన గురించి విడిపించినాడు విడిపించినప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఈ వాక్యం గమనిస్తా అంటే మోషే తన చేసిన కారణం అంటే తన మామకు వివరించి చెప్తున్నాం ఇక్కడ అయితే ఇక్కడ చూస్తాం మనం వాక్యం భాగంలో చూస్తే తన మామ చెప్పినప్పుడు ఆయనకి ఏం జరుగుతుంది మనం ఈ వాక్యం భాగంలో చూస్తాం ఇంకేమంటారు ఇక్కడ మోసే మామయ్య ఇత్రను ఇషే మామయ్య మోసే మామైన ఇత్రును అతను కుమారులు ఇద్దరిని అతని కుమారు అతని భార్యను తోడుకొని అతని భార్యను తొడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోస యుద్ధం వచ్చాను అలా అరణ్యంలో పర్వతం దేవుడ దిగిన అగరకలు మోస వచ్చాను ఇక్కడ ఇత్ర అను మా మామయనా ఇత్రను తన మామ ఆయన నేను నేను నీ భార్య నీ భార్యను కూడా ఆమె ఇద్దరు అమెతో కుమారులను నీకు వచ్చి ఉన్నామని పంపి ఉన్నాను ఇక్కడ చూస్తే తన మామ మోసతో కలితానికి వస్తున్నట తన మామ ఈయన చూస్తే మళ్ళా కలిస్తానికి వస్తే ఏం జరిగిందంట ఇద్దరు కలిసినాక ఇక్కడ మనం చూస్తాం ఈయన భాగంలో నిన్నంగా చూద్దాం మా మోష తన మామను ఎదుర్కొని పోయి మోస తన మామూలు ఎదుర్కుపోయి వందనము చేసి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకొనేను అలా అతన్ని ముద్దు పెట్టుకును వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని ఒకరు క్షేమం ఒకరు తెలుసుకొని అంటే మీరు మంచిగా ఉన్నారా మీ మంచిగా క్షేమం ఇద్దరు తెలుసుకొని వాళ్ళు కలుసుకొని ఏం చేస్తున్నట్టడారంలోకి వచ్చిరి గుడారంలో వచ్చి తర్వాత మోసే తర్వాత మోసేవా ఇస్రాయిల్ కొరకు ఇప్పుడు మోషే నోరిపి చెప్తున్నాడు మోషే తన మామకు నోరిపి చెప్తున్నాడు దేవుని ఒక కార్యం వివరించి అక్కడ చెప్తున్నాడు మనం మీ దేవుని ఒక కార్యం వివరించి ఇతనకు చెప్పాల మన దేవుని మన చేసిన సాక్ష్యమైన కానీ మన చేసిన పరిచయం కానీ ఇతను చెప్పాలా పరిచయం చెప్పాలా దేవుడు ఎచ్చేసి దేవుడు శక్తిగల దేవుడు బలమైన దేవుడు నీ ఎడిపోయగలరు ఇతరులు చెప్పాలా చెప్తే వాళ్ళు వింటారు అదే ఇస్తున్న మాటలు ఎప్పుడు వినలే కదా మేము మేము ఇసింది మాట వినలే కదా ఎందుకంటే అన్ని జాతి వాళ్ళు ఏం చేస్తారండగా వాళ్ళ వాళ్ళ కాళీ మొక్త రెళ్ళిపోతారు కానీ ఎప్పుడు వాళ్ళ జీవితంలో కార్యం జరగదు కానీ ఏసు ప్రభు జీవం దేవుడు కానీ ఆయన కార్యం చేసే దేవుడు యహో అప్పుడు నోరిప్పి తన మామతో మాట్లాడుతు మోషి ఇక్కడ యుహోవా ఇస్రాయల్ కొరకును ఇప్పుడు మోషి చెప్తున్నాడు యుహోవా ఇజ్రాయెల్ కొడుకును ఫరోకును ఇస్రాయేల్కు చేసినదంతయు ఫకు ఇజ్రాయల్ కు చేసినట్టును ఫకును ఐగుప్తులకు చేసినదంతయు ఫకు ఐగుప్తు చేసినట్టు త్రోవల తమకు వచ్చిన కష్టము యావత్తును త్రోవల తమకు వచ్చిన కష్టము యావత్తును కష్టము యావత్ను యహోవా తమను విడిపించిన సంగతియుహోవా తన ఇనిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను అలా ఎవరి చెప్తున్న ఇట్లా జరిగింది ఏం జరిగింది అని అన్ని వివరించి చెప్తున్నట ఆయన పరిచయలో ఎట్లాట మన దేవుడు ఎట్టట నడిపించిన అన్ని గురించి చెప్తున్నా తన మామకు వాళ్ళు తోల పోతుంటప్పుడు వాళ్ళు అన్ని గురించి చెప్తున్న ఒక్కొక్క కార్యం దేవుడు చేసిన అన్ని గురించి చెప్తున్నాడు అక్కడ అప్పుడు ఏం చూసాం ఇక్కడ చూడము యహోవా యహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఐగుప్తు చేతుల నుండి విడిపించి వినిపించి ఇస్రాయిల్లోకి చేసిన మేలంతటినీ ఇజ్రాయల్ కు చేసిన మేనటిని మేనంతటం కూర్చి ఇతర సంతోషించను ఇతరు సంతించను అలలీయ ఇంతో ఇతరు మన ఐశ్వర్య మాటలు ఎప్పుడు వినలేము కానీ ఆయన మాటలు చెప్తుంటే దేవుని ఒక కార్యం ఎవరించి చెప్తుంటే ఆ ఇతరులో సంతోషం వచ్చిందంట అలలీయ మనం దేవుని ఒక కార్యం ఇతరులకు చెప్పాలా మనం దేవుని చేసిన కార్యం ఇతరులకు చెప్పాలా మన జీవితంలో చేసిన కార్యం చెప్పాలా చెప్పాలని అయితే ఏం జరిగింది ఇక్కడ మరియు ఇత్రో? ఇత్ర చేతిలో నుండి ఇత్ర ఇప్పుడు చెప్తున్నారు ఐగుతు చేతిలో నుండి పరో చేతి నుండి పరో చేతి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి చేతి క్రింద నుండి ఐగుతు చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన ఈ ప్రజలు ఇనిపించిన యహోవ స్థుతింపబడునుగాక అలలు దేవుని ఆయన సుతిస్తున్నాడంట అంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తాం ఆయనకు కొంచెం మేముంది మారు వచ్చింది కొంచెం అలలుయ్యా ఇంత గొప్పకారం చేసును ఈ దేవుడు యహోవా సుచించబడుగా తన నోట్స్ ఆయన శృతించడు యహోవా సృతించబడుగాక ఇంకేమంటారు చూసాం మా ఇక్కడ ఐగప్తీలు గర్వించి ఐగుతులు గర్వించి ఇస్రాయేల్ మీద చేసిన దౌర్జన్యం బట్టి ఐగు గర్వించి ఇజ్రాయిల్ మీద దౌర్జన్యం చేసినట్టం ఆయన చేసిన దాన్ని చూచి ఆయన చేసిన దాన్ని చూచి యహో సమస్త దేవతల కంటే గొప్పవాడని అలాగే సమస్తం దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినద నేను ఇప్పుడు నాకు తెలిసంటే జీవం గల దేవుని తెలియదు ఇంకా ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు ఇప్పుడు తెలిసింది మన నైమాను విషయంలో చూస్తే మనం నైమాను విషయం చూస్తే ఒక కుస్తరోగి ఉంటాడు నైమాన్ ఒక చిన్నదాని స్వార్థ చెప్తుంది పరిచర్ చేస్తుంది ఎలిచ చేత ఆయన వాక్ చేసే యువదనం ఏడు సమయం అప్పుడు వచ్చి ఎలిచ దగ్గర నిలబడి చెప్తాను మన లోకం ఇజ్రాయల్ దేవుడు తప్ప ఏ దేవుడు లేదు అంటాడు అక్కడ నిలబడి చూస్తాం మనం చూస్తాను లేక మాకు రాజగ్రంథంలా ఆ నయమాన్ అని అన్యుడు కుస్తీరోగ బాధపడుతుంటే ఎంతగా బాధపడుతుండే ఆయన బాధపడి ఏం చెప్తుండే నేను అన్ని సైనాన్ని జస్తున్నాను కరుతున్నాను కానీ నేను కుస్తీరోగ నుంచి నా వ్యాధి నుంచి విడదపోతలేదు ఆ చిన్నదాన్ని ఇన్ని ఏం చేస్తుంది ఆ రాణికి పరిచయ రాణి ఏం మన నయమాను చెప్తుంది నేమాన్ చెప్పినాక నేమన్ ఏం చేస్తున్నాడు తన రాజుకి చెప్పినాక ఆ భిన్న రాజుకి చెప్పినక రాజు ఏం చేస్తాడు ఎలిషా దగ్గర పంపించినక మనం చూస్తాం ఎలిషా ఏమంటాడు పోయి నువ్వు నోరుదన్న పోయి నువ్వు నువ్వు శుద్ధుగా అవుతావు అని చెప్తాడు అప్పుడు అక్కడ చెప్తాడు అక్కడ మన ఇజ్రాయ ఏ దేవుడు నేను ఎరిగి అని అప్పుడు చేస్తాడు మన దీని తప్ప ఎవరికి నేను మొక్కనని ఆయన అక్కడ మారువంశ పొందామని చూస్తాం నెహమాన్ ఒక అన్నాడు మారువంశ అయితే మనం చెప్పకుంటే ఇతరులకు ఇతర దేవుని కార్యం తేరగలరు శక్తిగల దేవుడికి మనం ఆయన చేసిన కార్యం ఇతరులకు చెప్పాలా అది ముఖ్యమైన శిల్వ ఆయన దశించాలా కలవరి శిల్వలో మనం పాపం శాపం నుంచి ఎట్లా వాదించాడు ఎట్లా చిత్రించు నీ పాపం నా పాపం కోసం మనకి చెప్తే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఉద్యమంలో మారు మనసు అయితే ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ చూద్దాం మనమా ఇంకేమంటాడు ఇక్కడ ఇతరం మరియు మోసే మామ అయిన ఇత్ర మామైన ఇత్రు ఒక దహన బలిని ఒక దహన బలిని బల్లులను దేవుని కర్పింపగా ఒక దహనబలిని దేవుణ్ణి అర్పకగా వెంటనే జీవుడు మారుమోస్తున్న ఒక దానబలి దేవుని అర్పకగా అహరోను ఇస్రాయల్ పెద్దలందరూ ఇజ్రాయల్ పెద్దలను మోసే మామతో మోసే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చు అలా దేవుని సన్నిధి భోజనం చేయవచ్చు అయితే ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఈ ఇతరులో మోసతో ఉన్నాడు ఇక్కడ మోసతో ఉన్నాడు ఇక్కడ చూసాం ఇక్కడ ఇదే మరునాడు మోసే మరునాడు మోసే మరునాడు మోసే ప్రజలు ప్రజలకు ప్రజలకు న్యాయం ప్రజలకు న్యాయం తీసి కూర్చున్నాగా అక్కడ ఉదయం మొదలుకొని ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం వరకు ప్రజలు మోసే యొద్ధ నిలిచి ఉండిరి అలా మోసే అక్కడ అందరికీ న్యాయం అంటే దేవుని ఒక విధులు న్యాయం చేస్తే విధులు ఆ ఇత్తు అక్కడ మోమ జీవిస్తున్నాడు ఇతరు అంతా చూస్తున్నాడు చూస్తున్న అందరికీ న్యాయం తీరుస్తుండే తన తన విధులు దేవుని చెప్పిన విధులు చెప్తుండే ఇతరు చూస్తూనే ఉన్నాడు అక్కడ ప్రజలను ఏం చేస్తున్నాడు అక్కడ మోస దగ్గర నిలబడి ఉన్నారు ఇది గమ్యస్తున్నాడు చూస్తున్నాడు అయితే ఏం జరిగిందంట ఇక్కడ మనం ప్రజలకు చేసినదంత మోసే ప్రజలకు మోస చేసే ప్రజలంతకు అతను మామ చూచి అతను మామ చూచి నీవు ఈ ప్రజలకు చేస్తున్న ఈ పని ఏమిటి ఇప్పుడు మోసతో మాట్లాడుతుంది ఈ ప్రజలు చేసిన పని ఏంటి నువ్వు అని మోసతో తన ఇద్దరు తన మామతో మాట్లాడుతున్నాడు ఉదయం మొదలుకొని ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా నువ్వు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద ప్రజలందరూ నిలిచి ఉన్ననేలా అని అడుగగా నిలిచి ఎలా అనగగా మోషే మోషే దేవుని తీర్పు తెలిసి దేవుని తీర్పు తెలిసి తెలిసి దేవుని తీర్పు తెలుసుకున్నటకు దేవునికి తీర్పు తెలుసుకు ప్రజలకు ప్రజలు నా యుద్ధకు వచ్చేదరు వచ్చినరు వచ్చేదరు వారికి వారికి వ్యాద్యము ఏదైనా కలిగిన అడలా వ్యాద్యం ఏది కలిగిన నా ఎద్దుకు వచ్చేదరు నా దగ్గర వచ్చేదరు అంటే ఏది వ్యాద్యం కలిగిన ఏది ఏది వ్యాజ్యం కలిగినా ఏ బాధ కలిగిన నా దగ్గర వచ్చేదారు ఈ మోష్యతను మమ్మతో మాట్లాడుతున్నాడు మా ఇతరు ఇంటున్నాడు ఇక్కడ నేను వారి విషయము న్యాయం తీర్చి నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలను దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుతున్నానని తన మామతో చెప్పాను చెప్పాను అసలు దేవుని ధర్మశాస్త్ర దేవుని కట్టడి విధును ఆయన వాళ్ళకి ఎవరించి చెప్పేదను దేవుని ఇచ్చిన నాకు చెప్పిన నాకు చెప్పిన ఏది అది వాళ్ళకు నేను చెప్పదును ఇక్కడ ఇతరుతో చెప్తున్నాడు ఇతరు చెప్పి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసాం మనం అందుకు మోసే మోసే మామ ఇత్రుడు అతనైతే నీవు చేస్తున్న పని మంచిది కాదు ఎట్లుంటది అది మోసే చేసిన అప్పుడు చూస్తే నువ్వు చేసిన పని మంచిది కాదు అంటాడు అంటే ఇది ఏదో రాలి కదా హామీ కానీ చెప్పేది ఏంది మోసే గమనిస్తున్నా ఆయన చూడండి ఇంతవరకు మోసే ఏం చేసిన మోసే ధర ఆయన ఏం చేసినాడు దేవుని యొక్క మాట నిన్న ఈ తనకు కొన్ని ఆలోచన ఇచ్చినట్ట దేవుడు ఎవరి ఆలోచించినా అది దేవుని వల్ల కలిగిందా మనసు వల్ల కలిగిందా మనం ఇది గమనించారా అయితే చేసిన పని మంచిది కావాలంటే మోసే షేక్ అయిపోవాలా మోసే అయితే మోసే ఇంట్లో ఆయన చెప్పింది ఇంట్లోడు అక్కడ నీవును నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవురు నిశ్చయంగా నలిగిపోతురు అలా నువ్వు నలిగిపోతున్నావు ఈ నిలబడి ప్రజలు నలిగిపోతుండ్రు అని అక్కడ ఇద్దరు మోసే మామతో చెప్తున్నాడు నువ్వు చేసిన వీరగిరి పొద్దుగా సాహిత్యం నుంచి నువ్వు చెప్తుంది మంచిది కనుక నీవు నువ్వు నలిగిపోతున్నావు నీ నీ ప్రజలు నలిగిపోతున్నాను మోసే మామతో చెప్తున్నాడు అక్కడ ఈ పని నీకు మిక్కిలి భారము ఈ పని నీకు మిక్కలకి భారం అది నీవు ఒక్కడవే చేయజాలవు నువ్వు ఒక్కడే చేయాలవు కాబట్టి నా మాట వినుము ఇప్పుడు నా మాట విను ఎట్లుంటది కొంత సేవకులు గర్వం వచ్చేస్తుంది కదా కొంత సేవకు గర్వం వచ్చేస్తుంది ఏంది దేవుడు నాకు గెలిపించిన గొప్ప సేవ టైం సేవకులు తయారు చేసినాడు నువ్వు చెప్పేది ఏంది అయితే దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఎవరిదర ఎట్లా చెప్తుందో ఇప్పుడు చెప్తున్నా నువ్వు చెప్పిన నా మాట అయి నువ్వు మోసే నేను నీకొక ఆలోచన చెప్పేదను నేను నీకు ఆలోచన చెప్పాను ఎప్పుడు దేవుని యొక్క మాటను మనకి మనం వింటాము దేవుని వాక్యం దానం చేస్తున్నావు దేవుడు మనకు ఆలోచన ఇస్తున్నాట దేవుడు మనకు ఆలోచించే ఆలోచన ఇస్తుంట మనకు దేవుడు అయితే ఈయనకు ఒక ఆలోచన ఇచ్చిన ఇచ్చిందంట అక్కడ చెప్తున్నాడు నేను నీకు ఆలోచన ఇచ్చిందు అని చెప్తు మోసకు ఇక్కడ దేవుడు నీకు నీకు తోడై ఉండును దేవుడు నీకు తోడై ప్రజల పక్షమున ప్రజల పక్షంగా నీవు దేవుని సమూహమందు దేవుని సమూహంందు ఉండి ఉండి వారి వ్యాజ్యములను దేవుని యుద్ధకు తేవలను ప్రజలు దేవు వ్యాద్యం వలన దేవుని దగ్గర తేవల వరను దేవుని సమూహం ఉండి వ్యాజ్యం ప్రజలు నీ దగ్గర తేవలను అని ఇక్కడ ఇతరు చెప్తున్నాను మోషతో నీవు వారికి నీవు వారికి ఆయన కట్టడలను ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి ఆయన కట్టడలను ధర్మశాస్త్రాలను బోధించి వారు నడవలసిన త్రోవలను త్రోవను వారి నడుసలతోను వారు చేయవలసిన కార్యములను వారు చేయాల్సిన కార్యములను వారికి తెలపవలను వాళ్ళకు తెలపవలను అలా ఏమంటారు మోసే మోసకు ఇతరులకు ఒక ఆలోచించింది మోసే గమించి చూస్తే మనం అపస్త కాలంలో మనం చూస్తాం మనం అపస్త కాలంలో దేవుడు మన పౌలుకు మన అపోలోకు కలుపుస్తాడు కానీ అపోలోలో వి అహం రాలే అక్కడ చూస్తాం మనం అక్కడ చూస్తాం కొరంతిలో కానీ అప్పుడు పావులు చెప్పిన మాట ఆయన వింటాడు ఇందాక పావులు చెప్పిన వాక్యంకు అపోలో పడతాడు అక్కడ అయితే ఇక్కడేమంటాడు ఇక్కడ చూస్తున్నాడు చెప్తున్నా మరియు మరియు నీవు ప్రజలందరిలో నీవు ప్రజలందరూ సామర్థ్యము సామర్థ్యము దైవభక్తి ఫస్ట్ ఏమంటుడు సామర్థ్యము దైవభక్తి గలవా సత్యాసక్తి కలిగి మన శతము మరియు నీవు ప్రజలందరిలో ఫస్ట్ ఏమన్నా సామర్థ్యం అంటుడు దైవభక్తి అంటుడు మళ్ళా మూడవది సత్యాసక్తి సత్యాశక్తి సత్యాసక్తి కలిగి సత్య సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని? లంచులు కానీ మనుషులను ఏర్పరచుకొని నీ దగ్గర ఉన్న మనుషులకు ఏ ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒక్కని గాను వెయ్యి మంది ఒక్కగాను నూరు మందికి ఒక్కని గాను ఏమంటారు ఫస్ట్ వెయ్యి మంది కానీ ఒక్క కాని అంటుడు నూరు మంది కానీ ఒక్కని ఏ పది మందికి ఒక్కని గాను యాభై మందికి ఒక్క గాను పది మందికి ఒక్కని గాను పది మంది ఒక కాని ను వారి మీద వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను న్యాయపతి నిలబవలను వాళ్ళే కొన్ని సయోగులకు తయారు నిలబెట్టుమని చెప్తుంది అక్కడ మోస ఇంటుండు ఇంటి ఏం జరిగింది ఈ లేఖ భాగం చూస్తాం వారు ఎల్లప్పుడనూ వాళ్ళు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయం తీర్చవలను వారిని ప్రజలకు నాయం తీర్చేవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ గొప్ప వ్యాధ్యం నీ యొద్కు తేవలను గొప్ప వ్యాజ్యం నీ దగ్గర తేలవలను ప్రతి అల్ప విషయమును అల్ప విషయములను వారే తీర్చవచ్చును అల్ప విషయమును వారే తీర్చేవను అలా మన తెలిసి విషయంలో వాళ్ళే చూడండి ఇంకా ఆలోచన ఎత్తు ఈ దేవుని వల్ల కలిగింది ఒక ఆలోచన చూడండి మోసకు చెప్తున్నాడు ఎప్పుడు దేవుని యొక్క మాట్లాడటప్పు దేవుడు తెలుసుకున్న తర్వాత అరే ఈ దేవుడు గొప్ప దేవుడు జీవం వల్ల దేవుడిని అప్పుడు ఆయనకు ఆలోచించినగా మోస ఏం మోసకు అయితే ఏం జరిగింది ఇక్కడ చూద్దాం మనం అట్లు వారు నీతో కూడా అటు వారు మీతో నీతో కూడా ఈ భారంను మోసిన ఈ భారం మోసినడలా నీకు సులువుగా ఉండును నీకు సురువుగా ఉండను వాల్మి ఏం చేస్తా ఈ భారం మోసిన నీకు కొంచెం సులువుగా ఉండను దేవుడు ఇలాగ చేయుటకు దేవుడు ఇలాగ చేయునకు నీకు సెలవిచ్చిన నీకు సెలవిచ్చినడలా నీవు ఈ పని చేయొచ్చు దేవుడు నీకు సెలవు ఈ పని చేయొచ్చు ఫస్ట్ ఏమంటావు దేవుడు నీకు సెవిటిచ్చిన ఈ పని నువ్వు చేయుతూ దాని భారమును సహింపగలవు దాని భారం నువ్వు సహించగలవు మరియు మరియు ఈ ప్రజలందరూ ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు తన చిన్న చోట్లకు సమాధానముగా వెళ్ళుదరని చెప్పాను సమాధానంగా అప్పుడు సమాధానంగా వెళ్ళవని చెప్పాను హలో చూస్తే అందరిస్తే కొంచెం భారం నీకు వస్తుంది ఇతరు మీద నువ్వు భారం పోయి వాళ్ళకి కొంచెం భారం మీద మోలు కొన్ని స్రూపాన్ని ఉంటే వాళ్ళే చేకును పెద్ద భారం ఉంటే నేను తీసుకోవాలను ఇతరు ఏం చేస్తున్నాడు తన మోసకు చెప్తున్నాడు అయితే మోస అది గమనించి మోస ఆలోచించక్కడ మోసే మోసే తన మామ మాట విని తన మామ మాట విని అతడు చెప్పినదంతో చేశాను అతను చేసి అతను చెప్పినని చేశాను అది దేవుని వల్ల కలిగింది అది ఇది దేవుని వల్ల కలిగిన మోస గ్రహించినాడు యజులు అండి మన మన ప్రభు ఏం చేస్తాడంట కొందరు శిష్యులకు తయారు ఇక్కడ ఏమంటాడు నువ్వు ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే నాకు చూస్తే అపోసకారం ఇక్కడ చూసిందేమో మన ప్రభు తయారు చేసినాడు ఏం చేసిన భారం మోసుడు అన్న వయసు స్వార్థ నుంచి అపోసరకారం చూస్తే మన స్వార్థ అయితే మోషే ఏం చేస్తుంటే తన మామ చెప్పినట్టు చేయు చేశాను అని ఉంది ఇక్కడ వాకంలా ఇజ్రాయిల్ అందరిలో ఇజ్రాయల్ అందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని సామర్థ్యంలో ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను అలాది మామ చెప్పినప్పుడు వెయ్యి మందికి ఒక రాను నిలబెట్టినట మందికి ఒక్కని గాను నూరు మందికి ఒక ఏ పది మందికి ఒక్కని గాను యాభై మంది రొక్కు గాను పది మందికి ఒక్కని గాను పది మంది వరకు గాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి న్యాయపతి ఏర్పాటు చేసి వారి ప్రజల మీద వారిని వాళ్ళ ప్రజల మీద వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను నియమించను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు ప్రజలను న్యాయం తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోస తెచ్చుచూ కఠిన వ్యాజ్యమును మోస తెచ్చుతూ స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి వచ్చిరి హలో ఇక్కడ చూస్తే చూస్తే ఏమంటున్నాడు మోస మోస మామ చెప్పినప్పుడు మోస ఏం చేసిన గ్రహించిన దేవుండాల కలిగిందని ఏం చేసిన కొందరు ఏం చేస్తున్నాడు ఆ న్యాయాధిపతిగా నిలబెట్టినాడు అయితే ఇక్కడ చూస్తే మనం చేసి తీర్థన వన్ నాట్ సెవెన్ లో చూస్తాము తీర్నా దావి చెప్తారు తీర్ నాట్ తీర్థన వన్ వన్ నాట్ ఫైవ్ ఫస్ట్ నుంచి కృతజ్ఞతాత్తులు చెల్లించుడి అనలి మళ్ళీ మనం ఇహోవాకు ఎల్లప్పుడూ ఏం చేయాలా ఆయన కృతజ్ఞలు చనించాలా థ్యాంక్స్ చనించాలా ఆయన నామమును ఆయన నామంలో ప్రకటన చేయుడి అల ఆయన నామంలో ప్రకటన చేయండి అలలియ ఆయన నామం అందరికన్నా ఉన్నత నామం ప్రకటన చేయండి అలా మనం తెలుసుకున్న తరపున ఆయన నామం ప్రకటన చేయాల భూలకంతా పోవాలన నామం అయితే ఆయన నామం ప్రకటన చేయడి ఇంకేమంటుడు ఇక్కడ జనములలో జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి అలా ఆయన కార్యములు తెలియజేయడి ఆయన ఏమేం కార్యం చేస్తున్నావు మనం తెలియజేయాల జనములు తెలియదు అని జనములు తెలియదు అని జనములు తెలియదు ఆయన కార్యం ఎట్లుంటది తెలియజేయడి అని చెప్తుంది ఇక్కడ ఆయనను గూర్చి పాడుడి ఆయన కూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన కీర్తించుడి ఆయన ఆశ్చర్య కారములన్నిటిని కూర్చి ఆయన ఆశ్చర్యకార గురు నుంచి సంభాషణ చేయుడి అలా ఆయన ఆశ్చర్యకారీ సంభాషణ చేయుడి ఇక చూసే మోసం చేసినాడు కదా దేవుని చేసిన కార్యం ఏం చేసిన సమాసం చేసిన ఈ తరం కూడా అయితే ఏమంటుడు కదా ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి అతిశయించుడిగా వ్యవహాను వెదుకువారు యహువుని వెతుకువాడు హృదయం సంతోషించురుగా అలా యహువును వెతుకువాడు సంతోషించుగా ఈ వాక్యం ధ్యానం చేస్తే మనం ఏం చేస్తాం ఆయన మనలో సంతోషిస్తుంది దేవుని ఒక మాటలు మనకు ఇంటుండే ఏమవుతుందో సంతోషిస్తుంది అక్కడ చూస్తే దేవుని మాటలు వింటుంటే ఆయన ఏమొచ్చింది లెక్క నుంచి ఆయనకు అలా ఈ మాటలు సంతోషం ఈ మాటలు వింటుంటే ఆయన చేసిన కార్యం ధ్యానం చేస్తుంటే లెక్కలని సంతోషిస్తుంది ఇంకేం అంటాడు కదా యుహోకుడి యుహోని మెదుకుడి ఆయన బలమును వెదకుడి ఆయన బలము ఎతుకుడి ఆయన సన్నిధిని నిత్యం వెదకుడి ఆయన సన్నిధించం ఎడియా ఆయన దాసుడైనా ఆయన దాసుడైనా అబ్రహం వంశ వంశస్తున్నారా అబ్రహాం వంశారా ఆయన ఏర్పరచుకునేనా ఆయన ఏర్పరచుకున్నా సంతతి వారలారా యాకోపు సంతారా ఆయన చేసిన ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఆశ్చర్యకరమును జ్ఞాపకము చేసుకును జ్ఞాపకం చేసుకొని మనం చేసిన కార్యం నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటా ఆయన చేసిన ఆధార కార్యం ఎన్నో కార్యం చేసిన ఎన్నో కార్యం చేసిన జ్ఞాపకం చేసుకుంటుంటా ఇతరులకు చెప్తుంట ఆయన చేసిన కార్యం లెక్కనని కారణం అద్భుతం చేసినడు ఆయన చేసిన కారణం ఆయన కారం గొప్ప గొప్ప కారం చేసిన ఆయన అయితే ఏమంటున్నా ఆయన చేసిన ఆయన చేసిన సూచక క్రియలను ఆయన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొని జ్ఞాపకము చేసుకోండి ఆయన మన దేవుడైనా ఆయన మన దేవుడైనా యహోవా ఆయన తీర్పులు ఆయన తీర్పులు భూమి అంద భూమి అందంతటా జరుగుతున్నవి అలా ఆయన తీర్పున జరుగుతుంది మనం చూస్తూనే ఉంటాం అలా తాను సెలవిచ్చిన మాటను తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు వెయ్యి తరం వరకు అబ్రహాముతో అబ్రాహాతో తాను చేసిన నిబంధనను తను చేసిన నిబంధనను ప్రామిస్ ను ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును తన ఇశాఖతో చేసిన తన ప్రాణమును నిత్యము నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునను జ్ఞాపకం చేసుకును వారి సంఖ్య వారి సంఖ్య కొద్దిగా కొద్దిగా ఉండినను ఆ కొద్ది ఆ కొద్ది ఆ దేశమందు పరదేశాల ఉండగను అలా కొద్ది మంది దేశమందు పరదేశ ఉండమును చొలవుబడిన స్వాస్థ్యముగా స్వాస్థంగా కొద్ది మంది దేవుని స్వాస్థంగా కానాను దేశమును మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చను సెలవిచ్చను మన కొద్ది ఏం చేస్తున్నట అనం ఇచ్చేదని సెలవిచ్చను అయితే ఇక్కడ ఇంకేమంటుడు ఆ మాట ఆ మాట యాకోపునకు కట్టడగాను యాకప్పు కట్టడను ఇస్రాయల్ నాకు ఇస్రాయల్ నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు స్థిరపరిచి ఉన్నాడు స్థిరపరిచి ఉన్నారు ఇంకేమంటాడు ఇక్కడ వారు జనము నుండి వారు జనము నుండి జనమునకును జన్మనుకు ఒక రాజ్యము నుండి ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన నేను అభిషేకించ వారిని ముట్టకూడదని వారు ముట్టకు నా ప్రవ నా ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చి ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా ఎవరైనా వారికి హింస చేయనే చేయనీయలేదు చేయలేదు హలోని చూడని ఇక్కడ చెప్తుండవు అయితే ఇక్కడ చూస్తే మనం ఈ నూట్ నేషన్ మనం చూస్తాం మనం ఇక్కడ తీమోతి పత్రికలో చూస్తాం మనం రెండో తీమూతి రెండో ద్యామ్ ప్రశ్నించాము రెండో తిమూతి ఇక్కడ తిమోతి మీ చెప్తారు మన పావులు చెప్తారు తిమోతి రెండో తిమూతి రెండో ధ్యా ఫస్ట్ నుంచి నాలుగు వరకు చూడమ్మా నా కుమారుడా నా కుమారుడా క్రీస్తు వేస్తున్నందున్న క్రీస్తున్నా కృపచేత ఆ కృపచేత బలవంతుడు బలవంతుడు కమ్ము అలా ఇక్కడ ఇక్కడ పౌలు తిమ్మోతి కృప బలవంతుగామును ఏమంటాడు ఇక్కడ నీవు అనేక సాక్షులు ఏదట అనేక సాక్షులు అంటే పౌరు సేవలో ఏమేం సేవలో తిమ్మోతి ఇన్నారు అక్కడ అనేక సాక్షురా నా వల్ల విని సంగతులను ఏం ఇన్న సంగతులు ఇతరులకు ఇతరులకు బోధించటకు ఇతరులకు బోధించకును సామర్థ్యము గల సామర్థ్యము నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అప్పగించము చూడండియా అక్కడేమో ఇతరు చెప్పినాడు ఇక్కడేమో దేవుని ఆత్మ ఇక్కడేమో పౌలు ధర చెరబెడితే తీ సామర్థ్యము మనుషులకు నువ్వు ఇది సేవ దేవుని వాక్యము పోతేనే ఉండాలని శిష్యులు లేక ఇంకేమంటాడు క్రీస్ యొక్క క్రీస్ మంచి సైనికుని వలె మంచి సైనికు వలే నాతో కూడా శ్రమను అనుభవించుము అలా నేన సంబంధించ నాతో కూడా సమన్వించిన తీ సైనికుడు ఎవడును సైనిక్ ఎవడును యుద్ధమునకు పోనప్పుడు యుద్ధమును పోయినప్పుడు తను దండులో చేర్చుకునే వారిని తన దండులు చేసుకున్న వాళ్ళని సంతోష పెట్టవలని సంతోష పెట్టవలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొని చిక్కుపో జీవ వాహము చిక్కుపోవడని నీతో చెప్తున్నా అయితే తొమ్మిది చూడం వాళ్ళనే తొమ్మిది నేను నేను నేరస్తు ఉన్నట్టు నేను నేరసైనడు సువార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను ఇప్పుడు బంధింపబడి శ్రమపడుచున్నాను శ్రమ పడుతున్నాను సంఖ్యతోబడి శ్రమ పడుతున్నాను అని తీతున్నాడు ఇంకా అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు దేవుని ఆయనను దేవుని వాక్యం బంధింపబడలేదు అని చెప్తున్నాడు ఇక్కడ అందుచేత అందుచేత ఏర్పరచబడిన వారు ఏర్పరచిన నిత్యమైన మహిమతో నిత్యమైన మహిమతో మహిమతో కూడా క్రీస్తు వేసినందలి నిత్యమైన మహిమతో క్రీస్తు రక్షణ పొందవలనని నేను రక్షణ పొందని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకునుచున్నాను సమస్తం ఓర్చుకుంటున్నాను ఇది మన సేవ అనదు సమస్తం మనం ఓర్చుకొని సేవ అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుని వాక్యం అంత ఏంది ఒకరిని ఒకరు సేవ చేస్తారు వెళ్ళిపోతేనే ఉండాలి అయితే లూకస్ వార్తలో మన హలో ఇక ప్రభు మీ ఏం చేస్తుందంట డెబ్బై మందిని నియమించినట మన ప్రభు సేవలో మనం చూస్తే లూకస్ వార్త చెప్తూ డెబ్బై మందిని నియమించినట ఫస్ట్ ఏం చూ పన్నెండు మంది తెచ్చిపరిస్తున్నాడు ఇప్పుడు చూస్తే డెబ్బై మందిని నియమించి ఇంకేమంటాడు తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి లేదో ఊరికి ప్రతి చోటికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిని ఇద్దరినిగా పంపాను ఇద్దరు ఇద్దరిని పంపారు పంపినప్పుడు పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను ఇట్లా పంపినప్పుడు ఆయన ఇట్లా కోత విస్తారంగా ఉన్నది కానీ కోత విస్తారంగా ఉన్న కానీ పనివారు కొద్ది మంది పనివారు కొద్ది మంది కాబట్టి కాబట్టి కోత యజమానుని కోత యజమాను అంటే తన కోత తన కోతకు పని వారిని పంపమని వేడుకొని వేడుకొని అంటే ప్రార్థన చేయడి ఇంకా కోతకు కోత స్థానం ఉంది కదా కావాలా వేడుకోమని అక్కడ ప్రభు చెప్తున్నాడు తన శిష్యులతోని మీరు వెళ్ళుడి మీరు వెళ్ళడి ఇదిగో ఇదిగో తోడేళ్ల మధ్యకు గుర్రపిల్లను పంపినట్లు అనలియ తొడ మధ్య తొడల మధ్యను గురపిల్ల పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను అనలియ మిమ్మను పంపుతున్నాను అనలియ తొడలు మరి ఈ లోకం అంతా చూస్తాం మనం చూస్తే తొడలు తొడలు అంటే ఏంది అది మనం చూస్తాం గుంచుకొని తినడు కదా దాని గుణం అయితే తొడలు అంటే మీరు సంచినైనను సంచి అయినను జాలైన జాలైన చెప్పులనైనా తీసుకొని పోవద్దు త్రోవలో త్రోవలో కుషం ఎవరినైనా కుషుల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనా ప్రవేశి ప్రవేశించినప్పుడు ఏ ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ ఇంటి ఈ ఇంటికి సమాధానం కలుగునగాక అని మొదట చెప్పుడియా ఆ ఇంటికి అడుగు పెట్టడు ఈ ఇంటికి సమాధానం కనుగు కాక అంటే అప్పుడు ప్రభు ఏమంటుడు సమాధాన పాత్రుడు సమాధాన పాత్రడు అక్కడ నుండినే అడలా అక్కడ నుండినే మీ సమాధానం అతని మీద నిలుచును అతని సమాధానం నిలుచును అని అయితే దానిలో సెవెంటీన్ చూడు సెవెంటీన్ వచ్చిన ఆ డెబ్బై మంది శిష్యులు ఆ మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి అలది డెబ్బై మంచి శిష్యులు పోయి సంతోషంతో ప్రభు దగ్గర వచ్చినంట అక్కడ ప్రభువా ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నామని చెప్పగా అలాది ప్రభు దయ్యం నీ నామం కూడా మాకు లోబడు చెప్తున్నాగా ఆయన సాతాను సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. తిని సాతాను మెరుపు వలె ఆశాను చూట పరిచయం చూచి తిని ఎందుకు సాతాను ఏం చేస్తున్నాడు ఆయనకి ఇచ్చిన అధికారంలో గర్వించినడు సాతాను మెరుపు వలె పడతను అని చెప్తున్నాడు ఇక్కడ ఇదిగో ఇదిగో పాములను పాములను తేళ్లను ను త్రొక్ త్రొక్కుటకును సుక్త శత్రు బలం అంతటి మీదను శత్రు బలం అంత నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను మీకు అధికారం అని అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమో హాని చే శత్రు బలం మీద మీకు అధికారం ఇంకో పాములు తెల అది మీ తృప్తానికి అధికారం ఇచ్చిన ఏది మీకు హాని చేయదు అని చెప్తున్నాను అయినా గాని ఇక్కడ ప్రభు చెప్తున్నారు అయినా గాని అయినను అయినను మీకు లోబడుచున్నావని దయ్యములు మీకు లోబడుతున్నని సంతోషింపక దాన్ని దాన్ని సంతోషింపక మీ పేర్లు పర్లోకమందు మీ పేర్లు పర్లోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను మీ మీ పేరుని పర్లోకం రాయబడి దాన్ని సంతోషించి దీన్ని సంతోషించొద్దు దీన్ని సంతోషించని ప్రభు అక్కడ సెలవిస్తున్నాడు మనం చూస్తే గమనిస్తే చూస్తే ప్రభు ఏం చేసినాడు శిష్యుడికి తయారు చేసినాడు మనం ఇక్కడ చూస్తే మనం అపోస్త కాలం అక్కడ చూస్తే అక్కడ మనం మోసే ధర అక్కడనే శివైంది కనుక మన ప్రభు ఏర్పాటు చేసినా ఇక్కడ అంటే సల్లోకి శిష్యుడికి చెప్పాలంటే మనం ఏం చేయాలి ఇతరులకు స్వార్థపిస్తు శిష్యుడికి తయారు చేయాలా చిన్న దేవుడు వాక్యం దీవించగాక ఐ మీన్ శోతం యశు ప్రభ నా దీవానికి స్థుతం బ్రాహ్మ సాకులు దేవానికి శోతం నాది మోసే ఒక వాక్యం ధ్యానం చేసు ప్రభ లేఖను యశు ప్రభా నాదివానికి శోతం ఇతరు సంతోషించి మారు పంచుకున్నాడు నాదివానికి శోతం ఇక్కడ యూస్ తిమూతికు మన పావులు ధర మీద సెలవిచ్చిండు యశ్వ్రభ నాదివానికి ఈ లేఖను బాధ ప్రభ మీ చెప్పిన భాగం ఇతరులకు చెప్పాలా మీ చేసిన చెప్పాలా అనేక రక్షణ పొందాల ప్రాస్వామిన్స్ ఆమె బ్రదర్ ప్రైజ్ రా బ్రదర్ మనోజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం బ్రదర్ మనకు అందరికీ దేవున్ కి పాస్ సదాకాలం చూడు అమీన్ బ్రదర్ థ్యాంక్ brothers and sisters praise, and the praise the lord praise the lord ander ki praise na